కాబట్టి అంచేతనే శ్రీకృష్ణుడు కూడా నాలుగో అధ్యాయంలో ఏమన్నాడు పురా వివస్వ పురా వివస్వతే ప్రాహ వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవి రాజర్షయో విదు ఈ విద్య సూర్యము దగ్గర ఉండేది సూర్యుడి దగ్గర నుంచి ఇక్ష్వాకు మహా మనువు దగ్గరికి వచ్చింది మనువు నుంచి ఇక్ష్వాకు మహారాజు దగ్గరికి వచ్చింది అక్కడి నుంచి ఈ జగత్తులో ప్రసారమైనది ఈ విద్యని రాజర్షులు తెలుసుకునే వారు రాజర్షులంటే ఈ విద్య యొక్క మహిమ ఎట్టిది అంటే రాజులు ఋషిగా తీర్చిదిద్దే విద్య రాజు అంటే గవర్నెన్స్ ఉంటుంది ప్ర ప్రజల్ని పాలిస్తూ ఉండాలి శత్రు రాజుపై యుద్ధం చేయాల్సి ఉంటుంది ఒకప్పుడు సో ప్రజల్ని పాలించేప్పుడు నేరం చేసిన వారికి కఠినమైన దండని ఇవ్వాల్సి ఉంటుంది ఏవో లోక వ్యవహారాల్లో తలముంకలై ఉంటాడు రాజు అయినా కూడా అలాంటి రాజు కూడా ఋషిగా తీర్చిదిద్దేటువంటి విద్య రాజుల దగ్గర ఉన్న విద్య రాజ విద్య ఒక అర్థం ఇంకో అర్థం ఉన్నది రాజదంత అని సమాసం అవుతుంది అంటే దంతానాం రాజ రాజదంత రివర్స్ అవుతుంది రాజదంతాధిపతి అంటూ అలాగే ఇక్కడ కూడా విద్యానాం రాజా రాజ విద్య విద్యలలోకల్లా రాజు అంటే విద్యలలోకల్లా శ్రేష్టమైనది అని ఇంకో అర్థం రెండర్థాలు సరిపడతాయి రాజ్యాం విద్య సరిపడుతుంది విద్యానాం రాజా రాజ విద్య రెండర్థాలు కూడా ఈ సందర్భంలో సరిపడతాయి కాహ్యకారులు అదే చూడండి రాజ విద్యా విద్యానాం రాజా దీప్ అతిశయత్వా రాజుడు దీప్తం అనే ధాతువుని మనస్సులో పెట్టుకుని ఈ విద్య యొక్క ప్రకాశము చాలా గొప్పది ఏ విద్య కూడా దీని ముందు నిలబడి దీనికంటే తత్వమే తత్వ ఎందుకంటే అద్వైతాన్ని శివుడు జీవుణ్ణి శివుడుగా నిలబెట్టే విద్య రాజుని ఋషిగా చేసి తీర్చిదిద్దిన విద్య కాబట్టి అత్యద్భుతమైనటువంటి విద్య అసలు దీనికి ఆ దీప్తి ఏమిటండి ఈ విద్యకి ఆ ప్రకాశము కలదు అత్యంత విలక్షణమైన ప్రకాశము కలదు ఈ విద్యకు ఏమిటి ప్రకాశం ఏమిటి అంటే చూడండి మీకు నేను దృష్టాంతం చెప్తా మీరు ఎవేవో విద్యలు చదివారు మీరంటే అదే మనం ఎవేవో విద్యలు చదివాం మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలాంటి విద్యలన్నీ ఎవేవో విద్యలు చనివేరు మానవుడు ఈ ఆ విద్యలకి వేటికి లేని ఒక దీప్తి ఈ విద్యకు గలదు ఈ బ్రహ్మ విద్యకు కాబట్టే దీనికి రాజవిద్య అని పేరు వచ్చింది ఏమిటా దీప్తి అంటే ఆ విద్యలు ఉన్నాయి కదా ఈ విద్యలు మీకు దుఃఖాన్ని నివారించగలిగినవా దుఃఖ నివారణ కలిగినదా ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నాడు దుఃఖం ఉందా లేదా ఇంజనీర్కి సైంటిస్ట్కి దుఃఖం ఉందా లేదా ఎకనామిస్ట్కి దుఃఖం ఉందా లేదా ఏ విద్య చదివినా సంసార దుఃఖం నుంచి విముక్తి లేదు అదే సంసారంలో ఏవో భోగాలు అవి కొంత వెసులుబాటు ఉంది విద్యల వల్ల ఏదో ఉద్యోగం చేసి పది రూపాయలు సంపాదించుకొని తేవిగ్గా జీవించవచ్చు ఆ వెసులుబాటు ఉంది కానీ మౌలికంగా మనలో ఉండే దుఃఖాన్ని భయాన్ని పోగొట్టే విద్య ఏదైనా ఉందా చెప్పండి మీరు యూనివర్సిటీ విద్యలో ఏ విద్య పోగొట్టుందో చెప్పండి పోగొట్ట దీనికి విద్యాప్రకాశానందగిరి ఒక కథ చెప్తూ ఉండే ఆయన చెప్పారు ఈ కథ ఒరిజినల్గా ఆ తర్వాత చాలామంది చెప్తూ వచ్చారు ఈ కథని ఒక ఒక మహా నావ దాటుతున్నాడు నదిలో ఆ నావికుడు నావను నడిపిస్తూ నావికుడు ఆ నావికుణ్ణి ఈ విద్వాంసుడు అడుగుతాడు మధ్యలో ఏదో ప్రసంగం వచ్చి ఏమాయా నువ్వు ఎంతవరకు చదివావని అడుగుతాడు నాకు చదివే ఉందండి మహాశయ చదివేం రాదు వ్యాకరణం చదివే వ్యాకరణం నేనేం చదవలేదు అయితే నీ వన్ ఫోర్త్ లైఫ్ వేస్ట్ మరి జ్యోతిషం ఏమైనా చదివాడా అదే జ్యోతిషం అసలు చదవలేదండి అయితే ఇంకో వన్ ఫోర్త్ వేస్ట్ పోనీ తత్వం ఏమైనా మీమాంస ఏమైనా కర్మ మీమాంస అదే చదవలేదండి ఇంకో వన్ ఫోర్త్ వేస్ట్ యోగం కదా లేదు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ అని అంటున్నాడు ఈయన ఇంతట్లోకి కాళ్ళు తడిగా కాళ్ళు తడిగా అనిపించాయి పంచి తడిసిపోయినట్టు అనిపించింది ఏమిటో చూస్తే బోట్లో నీళ్ళు వస్తున్నాయి ఏమిటో ఈ కాళ్ళు తడిగా అవుతున్నాయి పంచి తడిసిపోతుంది నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఏం చెప్పమంటారు బాబాయా బోటు చిల్లు పడింది మునిగిపోతుంది తీసే అవతల పారిపోయి తీసి పారిపోతున్నా ఏమీ ఆ లాభం లేదు మనం ఆపలేము ఈ బోటు మునిగిపోతుంది ఇంతకీ మీకు ఈత వచ్చునా అని అండి అంటే రాదండి అయితే మీరు హండ్రెడ్ జీవితం వేస్తే నాది సెవెంటీ వేస్ట్ అయింది ఇంతవరకు మీరు హండ్రెడ్ వేస్ట్ అయిపోతుందండి ఐ కెనాట్ హెల్ప్ అని అతను బోట్ నుంచి బయటికి జంప్ చేసి ఈడుగుని వెళ్ళిపోతాడు ఈ పండితుడు ఈత రాక అక్కడే ఉండిపోతాడు అది కథ సో కాబట్టి విద్య అంటే సంసారము అనే సముద్రాన్ని ఏదడానికి సహకరించి విద్య ఇది సంసారం నుంచి గిట్టెక్కించే విద్య అది దీనికి ఉన్న దీప్తి అతిశయము అతిశయించిన దీప్తి అంటే ఇప్పుడు చూడండి కోటీశ్వరుడు ఉన్నాడు మనస్సులో ఏదో ఒక శోకము ఒక భయంతో వేగుతో ఉంటాడు ఆ కోటీశ్వరుడు తన అహంకారాన్ని నేను ధనికుడుననే అభిమానాన్ని ప్రక్కనబెట్టి భగవద్గీత క్లాసుకు వచ్చి కూర్చొని చక్కగా భగవద్గీతని కనుక ఒక వారం రోజులు అధ్యయనం చేస్తే అతని మనస్సులో ఉండే శోకము భయము అప్పటికప్పుడే తగ్గిపోవడం ప్రారంభమవుతుంది ఆయనకి కోట్లు ఇవ్వలేని శాంతిని సౌఖ్యాన్ని ీత ఇవ్వగలిగింది పైగా కోట్లు ఉన్నాయంటే అవి శాంతి సౌఖ్యం మాట అలాంటి పెట్టి లేనిపోని సమస్యల్ని కూడా సృష్టిస్తాయి ఎనివే నీకు తెలియని సంగతి ఏమీ కాదు కనుక ఈ విద్య ధనం వల్ల కానీ అధికారం వల్ల కానీ భోగభాగ్యాల వల్ల కానీ మానవుడు దేనిని పొందలేడో అటువంటి శాంతిని ఆ సౌఖ్యాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక దైవత్వాన్ని మనలో ఆవిష్కరించుకుందుకు ఈ విద్య అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఇది రాజ విద్య ఇక రాజగుహ్యం మళ్ళీ రెండర్థాలు రాజుల వంశములలో రహస్యంగా ఉండుతో వచ్చింది విద్య ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదు అని గీతలో నాలుగో అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు ఆ రాజుల పరంపరలో ఒక మహారాజు తర్వాత ఇంకొక మహారాజు యొక్క పరంపరలో వచ్చింది విద్య రాజులను ఋషులుగా తీర్చిదిద్దిన విద్య వాళ్ళ వంశంలో వచ్చింది వాళ్ళు దాన్ని భద్రపరుస్తూ వచ్చారు కాబట్టి ఇది రాజ్యాం గుహ్యం రాజగుహ్యం రాజుల వంశాలలో చాలా గోప్యంగా అట్టేపెట్టినటువంటి విద్య రాజగుహ్యం అయితే మళ్ళీ ఇందాకట్లాగే రివర్స్ కూడా చేయొచ్చు గుహ్యానాం రాజా అత్యంత రహస్యములలోకి శ్రేష్టమైనది భాష్యం తాజగుహ్యం గుహ్యామైన వాటన్నింటిలోకి అతిశయించి రహస్యమైనది ఈ రహస్యము గుహ్యతమం అని నేను చూసాం ఆ గుహ్యతమం అనే మాట ఇక్కడ రాజగుహ్యం అనే చెప్పారు నిన్ను చెప్పాను ఆ విషయం మీకు ధర్మశాస్త్రాలకు సంబంధించిన రహస్యాన్ని గుహ్యమని ఉపాసనలకు సంబంధించిన రహస్యాన్ని గుహ్యతరము అని ఆత్మస్వరూపానికి సంబంధించిన విజ్ఞానానికి గుహ్యతమము అని విశేషణంతో వర్ణిస్తారు తోట పవిత్రం పవిత్రం అంటే పావనము చేయు నది ఇప్పుడు మీరు నదీ స్నానం చేస్తారు ఎందుకని పవిత్రము నదీ స్నానం చేస్తే మనకి శుద్ధి కలుగుతుంది స్నానం చేస్తే శుద్ధి కలుగుతుంది ఏ శుద్ధి కలుగుతుంది దేహ దేహానికి శౌచంగా దేహశుద్ధి అనకూడదు దేహశుద్ధి అనే మాట అది రూఢి పదం అది రూఢి అంటే దెబ్బలు తిరిగాడని అర్థం కాబట్టి ఆ పదం వాడకుండగా శరీర శౌచం సిద్ధిస్తుంది స్నానం చేస్తే శరీరానికి శౌచం సిద్ధిస్తుంది క్లీన్ అవుతుంది అది కూడా ఒక పవిత్రతే శౌచం అయితే అదే స్నానాన్ని ఉకింత భక్తితో ఒకటి రెండు మంత్రాలు కూడా చెప్పి ఒక ఒక ఏకాగ్రమైన మనస్సుతో కనుక చేసినట్లయితే అంతఃకరణానికి కూడా శౌచం సిద్ధిస్తుంది స్నానం వల్ల అన్నిటికీ ఆ శక్తుంది ఉదాహరణకి స్నానం చేసిన వెంటనే దేవుడికి దండం పెట్టాలని కృష్ణం లేదా సంధ్యావందనం చేయాలని కృష్ణుడు లేకపోతే దేవుడి దగ్గర దీపం పెట్టాలని కృష్ణుడు మీరు స్నానం చేయకుండగా పళ్ళుతో వేసుకుని కాఫీ తాగేసి న్యూస్ పేపర్ చదువుతో కూర్చుంటే మీకు దేవుడు దృష్టే కలగదు అసలు అలాగా ఆ న్యూస్ పేపర్ అంతా చదివి ఎనిమిదికో తొమ్మిదికో వెళ్ళి నెట్టి మీద రెండు నీళ్లు పోసుకుని వచ్చేటంటే దేవు అక్కడ ఎదుర్కొండగా దేవుడి ఫోటో కనపడితే ఓ దండం ఆ శ్రద్ధ పుడుతుంది ఎక్కడికి పుడుతుందంటే నీళ్లలో ఆ శ్రద్ధ ఉన్నది అన్నారు శ్రద్ధ వా ఆపహ మీరు వినుంటారు ఈ మంత్రాల్లో చెప్తూ ఉంటారు నీళ్లు శ్రద్ధని కలిగిస్తాయి శ్రద్ధ వారభ్య ప్రణీయ ప్రచరతి అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి నీళ్లకి అమహిమ కలదు ఎనివే నదీ స్నానం చేసిన దేహానికి శౌచం మాత్రమే కాకుండా అంతఃకరణానికి కూడా శుద్ధి కలుగుతుంది అంతఃకరణలో ఒక సాత్విక లక్షణము నిర్మాణం అవుతుంది ఆ స్నానం యొక్క ప్రభావం చేత ఇం చేతనే నదీ స్నానము ఒక పవిత్ర కర్మ కింద మనం ఆచరిస్తూ ఉంటాం సో పావనము చేయున్నది స్నానానికే అంతటి పవిత్రమవుతుంటే ఇంకా గంగా స్నానం మరీ పవిత్రమైనది ఆ విధంగా ఈ పావనము చేసి ఉన్నాయి గో గోవుకి దండం పెడతారు గోధూళి మీద పడితే పవిత్రమవుతామని మహాత్ముల పాదాలకి నమస్కరిస్తే పవిత్రమవుతామని ఆ విధంగా లోకంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి అయితే చూడండి అసలైన శిసలైన పవిత్రత మీకు ఆత్మవిద్య వల్ల వస్తుంది కాబట్టి ఆత్మవిచారం చేస్తే అదే యథార్థమైన పావనము మిగతావన్నీ సెకండరీయే కొంతమంది ద్రవ్యశుద్ధి గురించి చర్చించుకుంటారు పసుపు రాసుకుంటే పవిత్రత ముఖానికి కానీ పాదాలకు కానీ పసుపు రాసుకుంటే పవిత్రత స్త్రీలలో అటువంటి సంప్రదాయం పురుషులలో విభూతి పెట్టుకుంటే పవిత్రత లేదా నామం పెట్టుకుంటే పవిత్రత అని ఒక ఉంటాయి ద్రవ్యం బేసిస్ పవిత్రత స్నానం చేస్తే పవిత్రత అది కూడా ద్రవ్యమేగా అది కూడా జలము కూడా ద్రవ్యమే లేదా మనస్సుతోటి ఆ ఈశ్వరుని నామాన్ని ఉచ్చేరిస్తే నోటితో ఉచ్చేరిస్తే పవిత్రత అపవిత్రోవా సర్వావస్థాంగతో ఎస్మరేత్ పునరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి విన్నారు వాడు అపవిత్రుడైనా పవిత్రుడైనా ఆ ఈశ్వరుణ్ణి స్మరిస్తే వాడు శుచి అయిపోతాడు అని శ్లోకం చెప్పి మరి ఈశ్వరుణ్ణి స్మరించాలి కదా విష్ణుర్ విష్ణుర్ విష్ణు అంటారు అందుకే అక్కడికి ఒక ఆనమాయితీ పూర్తయింది ఈ శ్లోకంలో ఏమని చెప్పారంటే ఈశ్వరుణ్ణి స్మరిస్తే పవిత్రుడవుతాడు అని చెప్పారు ఆ శ్లోకం చెప్తే పవిత్రుడు అవ్వడం ఆ శ్లోకం చెప్పి ఈశ్వరుణ్ణి స్మరిస్తే పవిత్రుడవుతాడు ఆ శ్లోకం చెప్పకుండా ఈశ్వరుణ్ణి స్మరించినా పవిత్రుడవుతాడు మొత్తానికి ఆ శ్లోకం ఒక కారిక వంటిది అది చెప్పేస్తారు అది చెప్పేసి కూర్చుంటే పవిత్రుడు అవ్వడం మందు వేసుకుంటే జ్వరం తగ్గుతుంది అనేస్తే జ్వరం తగ్గదు ఆ తర్వాత మందు వేసుకోవాలి అలాగే ఈ శ్లోకం చెప్పి విష్ణురు విష్ణు విష్ణుహో విష్ణు నామాన్ని స్మరిస్తున్నారు అంటే దాంట్లో సంధి ఒకటి మధ్యలో విష్ణుహో విష్ణు విద్య సద్ధి చేసి విష్ణు కొత్తవద్ది లాల్ విచారణ పెట్టారు అంటే ఆ సందర్భాన్ని విష్ణులు విష్ణు విష్ణులు విష్ణుహో అని అలాగంటారు అంటే నామాన్ని స్మరించినట్లయితే పవిత్రత వస్తుంది నిజంగానే వస్తుంది మీరు ఏకాగ్రమైన మనస్సుతో రామనామాన్ని స్మరించారు అనుకోండి మీ మనస్సు చాలా శుద్ధంగా శాంతంగా తయారవుతుంది అదే పవిత్రత మనస్సుకి పవిత్రత ఏమిటంటే శాంతము సాత్వికత సాత్విక సత్వగుణం ప్రసా ప్రసన్నత ప్రసన్నంగా ఉండాలి శాంతముగా ఉండాలి అదే మనస్సుకి పవిత్రత మనస్సు చాలా అల్లకల్లోలంగా ఉండటమే దానికి అపవిత్రత కాబట్టి అటువంటి పవిత్రత మనకు లోకంలో అనేక విధాలుగా నామాన్ని స్మరిస్తే నామాన్ని ఉచ్చరిస్తే పవిత్రత తర్వాత హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తే పవిత్రత అని ఈ విధంగా అనేకములైన పవిత్రములు గలవు కానీ అన్నింటిలోకి అత్యంత పవిత్రమైనది ఏది అంటే ఆత్మవిచారము బ్రహ్మజ్ఞానము అదే అత్యంత పవిత్రమైనది అన్నమాట ఏమంటున్నారు భాష్యకారులు పవిత్రం పావనం ఇదముత్తమం అన్నిట్లోకి ఉత్తమమైనది పావనము అలాగా సర్వాం పావనానం శుద్ధికారణము ఇదం బ్రహ్మజ్ఞానము ఉత్కృష్టతమం పవిత్రము చేయు కూడా పవిత్రం చేసుకు పావములను కూడా పావనము చేయుము అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పావనము చేయునది ఉత్కృష్టతమం ఏమిటది బ్రహ్మజ్ఞానము కర్మ కంటే ఉపాసన ఉపాసన కంటే జ్ఞానము శ్రేష్టము కాబట్టి బ్రహ్మజ్ఞానము అత్యంత పావనము ఎంత పావనము అంటే చూడండి శంకరుడు బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించినారు దాంట్లో ఆరంభంలో ప్రార్థన చేయలేదు మామూలుగా ప్రార్థన చేయటం ఓ సంప్రదాయం ఉంటుంది ఏదైనా మొదలు పెట్టేప్పుడు ప్రార్థన చేస్తా ఇప్పుడు మనం కూడా పాఠం చదువుకునేప్పుడు అదే శ్రీ గణేశాయన మహాన్ని ఒక దండం ఒకటి పెట్టి పాఠం చదువుకుంటాం కావ్యరచన చేసేవాళ్ళు కూడా ఓ శ్లోకం దేవుడి పేరు మీద ఒక దండం పెట్టి కావ్యరచన కాళిదాసు రఘువంశాన్ని వాగర్థావి సంపర్థ ప్రతిపత్యే జగత రవ్వందే వందే అంటే నమస్కరిస్తున్నాను పార్వతీ పరమేశ్వరం అలాగే నమస్కారం చేసి ఇంకా తర్వాత మొదలు పెడతారు ఎక్కడో ఒక నమస్కారం చేయాలి కదా కానీ మరి శంకరుడు బ్రహ్మసూత్ర భాష్యం ఆరంభంలో నమస్కారం ఏం లేదు కాళిదాసు కూడా కుమార సంభవం అనే కావ్యంలో నమస్కారం ఏం చేయలేదు అత్యుత్తర శాంతిశి దేవతాత్మ అని మొదలుపెట్టేశాడు కథ ఉత్తర దిక్కునందు హిమాలయ పర్వతము ఉన్నది అని మొదలుపెట్టాడు అయ్యో ఈయన దేవుణ్ణి ప్రార్థించకుండా కావ్యం రాసాడే అని అంటే మంగళాచరణం చేయకుండగా కావ్యం రాసేసాడే అని ఎవరైనా ఆక్షేపించడానికి అవకాశం లేదా అంటే ఆక్షేపిస్తే ఆక్షేపించచ్చు సమాధానం ఉంది ఎందుకంటే అస్థి అన్నాడు అస్థి అంటే అర్థం ఏంటి పరబ్రహ్మ అనర్థం ఎందుకంటే పరబ్రహ్మ సతది సదేకమేవ సోమ్యేద మంత్ర ఆసీత్ సత్ నిర్విశేషమైన అంటే ఎటువంటి విశేషణములు లేని శుద్ధ అఖండ సత్ ఆ సతుని అస్థి అనే పదంతో నిర్దేశించాడు ఆ నిర్గుణ పరబ్రహ్మను పరామర్శ చేసినాడు అదే ప్రార్థన ఇంకా వేరే ప్రార్థన అక్కర్లేదు ఇక శంకరుడు యొక్క బ్రహ్మసూత్ర భాష్యం దగ్గరికి వస్తే అధ్యాస భాష్యం వెరీ ఇంట్రడక్టరీ భాష్యం అక్కడ ఎలా ఉంటుందంటే ఆల్సో యుష్మదస్మత్ ప్రత్యయ విషయ విషయోహని ప్రారంభం ఇది ఇక్కడ దేవుడు దెయ్యం ఏమీ లేదు గణేషాయన మహాని కూడా దేవుణ్ణి ప్రార్థించలేదు మరి ఇది మంగళాచరణం చేయకపోతే దోషం కదా ఇది అంటే చూడండి ఆ వాక్యంలో దేనిని విచారణ చేస్తున్నారు అంటే ఆ వాక్యంలో ఆత్మకు అనాత్మకు ఉండే వివేకాన్ని విచారణకు పెట్టిన్నారు కాబట్టి ఆత్మానాత్మ వివేకం ద్వారా ఆత్మను స్మరించారు కనుక ఇంకా అంతకంటే వేరే మంగళమేమీ అక్కరలేదు అని చెప్పారు మీరు కూడా వేదాంత విద్యార్థులు కనుక ఆ ఆత్మతత్వం మీద అటువంటి దృఢమైన నిశ్చయం ఉండాలి విశ్వాసం కాదు నిశ్చయం మనం ఆత్మతత్వాన్ని పరిశీలిస్తున్నాము ఇంతకంటే వేరే పవిత్రమైన కార్యము మరొకటి లేదు లేకపోతే మీకు ఇంకోలా అనిపించవచ్చు ఎవరో ఆయన ఏదో గోల కింద ఏదో చెప్తాడో అంతకంటే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూర్చొని నామజపం చేసుకుంటే బెటర్ అని అనిపించవచ్చు కొంతమంది అలా అనుకుంటారు కూడా ఫస్ట్ వాళ్ళ అలా అనుకుంటే అనుకోండి మన వైపు నుంచి అబ్జెక్షన్ ఏం లేదు కానీ మీరు అలా అనుకోకూడదు మీరు పాఠానికి వచ్చి సరే కానీ లేదు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దామా లేకపోతే ఆత్మతో ఈయన ఏదో ఆత్మను దీనికి వెళ్దామా సరే కొన్ని అది అప్పుడైంది కదా కొని అలా ఉండకూడదు ఆత్మవిచారములో సకల యజ్ఞములు ఆరాధనలు వ్రతాలు పూజలు అన్నీ యాత్రలు దానాలు ధర్మాలు అన్నీ అంతర్గతమై ఉంటాయి ఆత్మవిచారాన్ని మించిన పవిత్ర కార్యము మరొకటి లేదు ఆత్మార్థే పృథివీని త్యజే అన్నాడు మనుస్మృతి గారు మీరు ఆత్మస్వరూపాన్ని అరయుటకై పృథివిని త్యాగం చేసి వెళ్ళచ్చు అంత త్యాగానికి అర్హమైనది అనేది ఆత్మవిచారం అంతకంటే పావనమైనది మరొకటి లేదు కాబట్టి ఇక్కడ ఆత్మవిచారం ఎలా చేస్తాం ఆత్మ అంటే నువ్వు నేను అదే ఆత్మ అంటే నువ్వు ఆత్మ నేను ఆత్మ అది ఆత్మ మన ఆత్మవిచారం ఎలా ఉంటుంది ఆత్మ అల్పము పాపం చేసుకుంది కొంచెం పుణ్యం కూడా చేసుకుంది అదే ఆత్మవిచారం అంటే అంత దోషమదే కానీ ఇంకొకటి ఆత్మస్వరూపం తెలియకుండగా ఆత్మ ఎందు అల్పత్వాన్ని ఆరోపించటం అంత దోషమదే కానీ మహాదోషం అది అది కాదు ఆత్మవిచారం కొంతమంది అంటారు పాపోహం పాప ధన్మాహం అంటారు చాలా తప్పదు ఈ పాపోహం పాప అన్నది కానీ ఇంగ్లీష్లోకి మార్చి క్రిస్టియన్ మిషనరీస్ అనాల్సిన మాటలు అవి అనే మాటలు అనాల్సిన మాటలు కదా అనే మాటలు అవి మనం అననే మనిషి నేను పాపిని అండం కంటే మహాపాపం ఇంకొకటి లేదు మీరు పాపి కాదు మీరు అమృతస్య పుత్రాహ ఆ పరబ్రహ్మ యొక్క సంతానం పరబ్రహ్మకి పరబ్రహ్మ యొక్క సంతానానికే అభేదం కూడా పైగా కాబట్టి మీరు పరబ్రహ్మ స్వరూపులు ఆ తత్వాన్ని తెలుసుకోవడమే అన్నిటికంటే కూడా అతిశయించిన పుణ్యకార్య పుణ్యము కాబట్టి దానికంటే వేరే ఉత్కృష్టమైనది వేరే ఏమీ లేదు ఇంకా ఆయన అంటారు దీని పవిత్రత ఎంత గొప్పది అంటే అనేక జన్మ సహస్ర సంచితమీ ధర్మాధర్మాదీ సమూలం కర్మ క్షణమాత్రదే భస్మీకరోతి అత్య పవనత్వం వం ఈ బ్రహ్మజ్ఞానము లేక ఆత్మజ్ఞానము ఎంతటి పవనమంటే పవనము అంటే పవిత్రము చేయనది అంతటి పావనము శుద్ధికరము అంటే కొన్ని వందల వేల సంవత్సరాల వందల వేల జన్మలలో వీడు ప్రోగు చేసుకున్న పుణ్య పాప కర్మలను అన్నింటినీ పుణ్యం కూడా పోతుందండి అవి అది కొంచెం గుర్తుపెట్టుకోండి పాపం పోయి పుణ్యం ఉంటుంది అని మాత్రం అనుకోవచ్చు మాకు పుణ్యం కావాలి పాపమే పోవాలంటే మీకు బ్రహ్మవిద్య పనికిరాదు ఎందుకంటే బ్రహ్మవిద్య దాని ఫౌండేషనే తేడా వచ్చేస్తుంది ఆత్మస్వరూపము పుణ్యపాపములు రెండింటికీ అతీతం ద్వంద్వాలన్నిటికీ అతీతం సుఖదుఖములకు అతీతం మాకు సుఖం కావాలి దుఃఖం పోవాలి అంటే ఇక్కడ కుదరదు సుఖదుఖములకు అతీతమైన ఆనందము కావాలి అంటే లభిస్తుంది పుణ్యపాపములకు అతీతమైన అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపాన్ని మీరు పొందగలుగుతారు ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే లోకంలో మానవుల ప్రవృత్తి ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది ఎందుకని వీడేమంటాడు నాకు సుఖమే కావాలి దుఃఖం కాకూడదు ఎలా చూపుతుందండి ఇది ఎలా ఉందంటే నాకు పొగలే ఉండాలి రాత్రి ఉండకూడదు అన్నట్టుంది పొగలే ఉండాలి రాత్రి ఉండకూడదు అంటే అది ఎంత తెలివితేటలుగా ఉందో ఆ కోరిక నాకు సుఖమే ఉండాలి దుఃఖం ఉండకూడదు అనే కోరిక కూడా అట్టిదే ఎందుకంటే జీవితంలో సుఖము దుఃఖము రెండు ఉంటాయి తర్వాత ఇది శిలాశాసనం వంటి సూత్రం ఇది రెండు కూడా ఎలా ఉంటాయో తెలుసిన సమపాళ్ళలో ఉంటాయి అదే ఒక ఆయన ఉన్నాను నాతోటి ఇంకా అటువంటిప్పుడు మాకు సుఖం కావాలో దుఃఖం వద్దు అని ఈ వెంపర్లాట ఎందుకు అన్నాడు అవును కరెక్ట్ కాబట్టి మాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనే ఆకాంక్షే తప్పు ఎందుకు తప్పు అంటే అది ప్రకృతి విరుద్ధం కనుక మాకు పొగలే కావాలి రాత్రి వద్దు అంటే ఎంత అందంగా ఉందో అదే అలాగే ఉంది అంచేతనే ఈ సుఖదుఖాల ఈక్వేషన్ని మానికులేట్ చేసే ప్రయత్నం చేయటం అజ్ఞానం ఆ ప్రయత్నం అనవసరం ఏదైనా ప్రయత్నం చేస్తే సుఖదుఖములకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప సుఖ దుఃఖాలని మనకు అనుకూలంగా మలుచుకుందామనే ఆలోచన అది అజ్ఞాన కల్పిక ఏం చెప్పమంటారు అంతకంటే అయితే మరి ప్రజలు జనులు అలాంటి ఎఫర్టే చేస్తారు సుఖం ఎక్కువ కావాలి దుఃఖం తక్కాలి అనే ఎఫర్ట్ చేస్తారు వైఆర్ ది డూయింగ్ ఇట్ వైఆర్ ది డూయింగ్ ఇట్ సుఖము దుఃఖము సమపాళ్లలోనే ఉంటాయి వాటిల్లో మార్పు రావడానికి అవకాశం లేదు అన్నప్పుడు వై పీపుల్ ఆర్ డూయింగ్ దాట్ బికాస్ పీపుల్ ఆర్ నట్స్ దట్స్ వై వా నట్స్ అంటే అజ్ఞానములు అర్థం అంతకంటే ఇంకా లెషర్ అండ్ పెయిన్ ఎప్పుడూ సమపాళ్లలో ఉంటాయి ఒక ప్రయత్నం అనవసరం పుణ్యపాదములు కూడా అంత మాకు పుణ్యం ఎక్కువ కావాలి పాపం ఉండకూడదు అని మీరు ప్రయత్నం చేస్తే పుణ్యం మూట కడతారు పనిలో పని పాపం కూడా మూట కడతారు సర్వారంభాహి దోషేణ భూమేనాజ్ఞవావృత పుణ్యంతో పాటుగా పాపం కూడా మూట కడుతూ ఉంటారు అనుభవించాలి పాప అనుభవించాలి కొంచెం ముందు వెనకాలి మనిషిగా పుట్టేటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పుణ్యం ఫిఫ్టీ పాపం మనిషిగా పుట్ట అది కాబట్టి పుణ్యపాపములు ఒక అతీతమైన ధర్మాధర్మములు ఒక అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇది బ్రహ్మవిద్య కాబట్టి ఇక్కడ ఆ పరమాత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న క్షణంలోనే ఇంకా వేరే ప్రయత్నమేమీ అక్కర లేకుండా అనేక వేల జన్మలలో పోగు చేసుకుంటూ వచ్చిన ధర్మా ధర్మములు అనగా పుణ్యపాపములు అనే కర్మలను అన్నింటినీ సమూలంగా భస్మం చేస్తుంది సమూలంగా అంటే అర్థమంటే తెలుసిన కర్మ వాసనలతో సహా అంటే వీడు కర్మబంధం నుంచి పెర్మనెంట్గా శాశ్వతంగా విముక్తుడైపోతాడు అంతటి పవిత్రత దీనికి గలదు గంగానది స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని వీరికే ఎంకరేజ్ చేయడం కోసం అలా చెప్తారు ఏమో కొన్ని స్నానం చేసే అంతఃకరణం శుద్ధమైతే పాపాలు పోతాయి ఉంటే అలా ఎంకరేజ్ చేయడం కోసం అలా చెప్తారు నదీ స్నానం కోసం ఎందుకంటే ఆ పూర్ణండి ఆ విషయం అలా చేయండి సో కాబట్టి బ్రహ్మ విద్య పుణ్య పాపములకు అతీతమైన ఆత్మతత్వాన్ని బోధించడం ద్వారా వీడిని పెర్మనెంట్గా కర్మబంధం నుంచి విముక్తిని కలిగిస్తుంది ఇంకా ఆ పావనత్వము అది గొప్పగా పావనము చేయును అని ఏం చెప్పగలము ఎలా చెప్పాలి వర్ణనకు అందదుం వక్తవ్యం ఇంకా చెప్పేదేమున్నది ఓకే పవిత్రమిదముత్తమం ఇంకా ప్రత్యక్షావగమం తర్వాత ఈ జ్ఞానము ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్ అంటే కంటితో చూస్తున్నారు జ్ఞానం అని కాదు డైరెక్ట్గా నవన్ హియర్ అనుభవపూర్వకంగా మీరు పొందగలుగుతారు ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానాన్ని మీరు అనుభవపూర్వకంగా పొందగలుగుతారు ఇప్పుడు చూడండి మీరు యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని మనకి శాస్త్రం దేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం విశ్వాసమే తప్ప నేను యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళాను ఇదిగో నా దగ్గర దాఖలాలు ఉన్నాయి చూడండి అని మీకు ఎవడైనా చెప్తాడా వచ్చి అలా ఎవరు చెప్పరు ఇప్పుడు ఈ కొన్ని పోటీలు పెడతారు ఈ పరుగు పందెలోవి పెడతారు ఈ మ్యారథన్న పొరు వంద మైళ్ళ పరుగు పందె పెట్టారనుకోండి అప్పుడు మీకు స్టేషన్స్ ఉంటాయి యాభై మైళ్ళకు ఒక స్టేషను హండ్రెడ్ మైల్కి వస్త స్టేషన్ ఉంటుంది పరుగు పందెమో లేకపోతే సైకిల్ యాత్ర పందెమో అలాంటిది పెట్టినప్పుడు మీరు ఆ సైకిల్ యాత్రలో పాల్గొన్నప్పుడు ఆ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మీ పేరున్న కార్డు మీద స్టాంపు వేస్తారు అలాగా హండ్రెడ్ మైల్స్ దగ్గర కూడా స్టాంపు వేసుకుని వెనక్కి వస్తే అప్పుడు మీరు పందెం పూర్తి చేసినట్టు అంటే మీరు వెళ్ళాలి కదా అక్కడికి సగం దూరం వెళ్ళి వెనక్కి తొక్కుకొచ్చేసి నేను వెళ్ళానంటే ఒప్పుకోరు స్టాంపు వేసి తీసుకురావాలి అర్థమైన పాయింట్ అలాగే నేను యజ్ఞం చేశాను స్వర్గానికి వెళ్ళాను ఇదిగో స్వర్గం స్టాంపు వేయించుకుని వచ్చాను అని మీకు ఎవడైనా చెప్పాడా అలా ఎక్కడైనా ఉందా అలా ఉండదు యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళడం విశ్వాసానికి సంబంధించిన విషయం అది ప్రత్యక్షం కాదు ప్రత్యక్షావగమం కాదు ఇప్పుడు మీకు దృష్టాంతం కోసం చెప్తున్నా ప్రత్యక్షావగమం అంటే ఏమిటో చెప్పాలి అంటే ప్రత్యక్షావగమం ఏది కాదో చెప్తే తెలుస్తుంది అందుకోసం అలా చెప్పాను అలాగే ఉపాసన చేసినట్లయితే దేవతాలోకాన్ని మీరు పొందుతారు అది కూడా విశ్వాసానికి సంబంధించిన విషయం ఇవన్నీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు మీరు కనుక ఆ ఉపాసన చేసినట్లయితే ఆ దేవి ఉపాసన చేసినట్లయితే ఆ దేవీలోకాన్ని చేరుకుంటారు ఆ దేవీలోకం ఉంటుంది ఆ ఎక్కడుంటుందంటే సముద్ర మధ్యంలో ఉంటుంది సుధాసింధోర్ మధ్యే సముద్రం అంటే ఉప్పు నీటి సముద్రం కాదు అమృత సముద్రం ఆ సముద్ర మధ్యంలో ఉంటుంది ఇంకా ఎలా ఉంటుంది అదేవి లోకము అంటే ఏవేవో చెట్లు చేవలు ఉంటాయి ద్వీపంలో ఏముంటాయి ఏదైనా ఐలాండ్ ఏదైనా చూశారనుకున్న ఏముంటాయి చెట్లు ఉంటాయి కదండి సో సుధాసింగ్ భోర్ మధ్య వాటర్ పరివృతే వటవృక్షాలన్నీ ని పెద్ద పెద్ద వటవృక్షాలు ఒక వృక్షం కాదు గుంపులు గుంపులుగా ఉంటాయి అది లోకం దేవీ లోకం ఆ దేవీ లోకాన్ని మీరు చేరుకుంటారు ఉపాసన చేసి ఉపాసనలో అలాగే ఉంటుంది ఇక్కడికేదో సంకేతార్థాలు ఉంటే పర్వాలేదు మీరు లెటరల్గా తీసుకున్నారనుకోండి ఇదిగో ఈ ఉపాసన చేసి అక్కడికి వెళ్ళొచ్చాను ఇదిగో స్టాంప్ వేయించుకొచ్చాను అలా ఎవడన్నా మీకు ప్రత్యక్షంగా ఉంటుందా అందు భగవద్గీతను అధ్యయనం చేస్తే సంసార బంధం నుండి విముక్తి కలుగును దీనికి స్టాంప్ ఏదైనా ఉందా ఉంది వందలాది స్టాంపులు ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ స్టాంప్స్ అన్నాయి ఈవెన్ యూఆర్ఎ స్టాంప్ యువర్ స్టార్ మీరు భగవద్గీతను శ్రద్ధగా అధ్యయనం చేయండి మీకు సుఖదుఖముల బంధం నుంచి విముక్తి రాకపోతే కలక్కకపోతే నేను చెవి ఇచ్చేస్తా దేదోసారి ఇలా అంటే ఒక మిత్రుడు ఒక ఆయలుడివారు ఆయన అన్నారు నీ చెవి నేనేం చేసుకోవాలి దానికి కనీసం ఒక కుండలం కూడా లేదు కుండలం ఉన్న చెవిస్తే కొంత బంగారమైనా తీసుకుంటుంది ఇచ్చిచ్చి చెవి ఎందుకు రా రాదు అన్నాడు అది పాయింటే సో కాబట్టి మీరు భగవద్గీతలో చెప్పిన ప్రిన్సిపుల్ ఒకటి పట్టుకోం పట్టుకుని దాని జీవితంలో ఆచరించడం ప్రారంభం చేయండి మీకు సంసారము యొక్క బరువు తగ్గిపోతుందా లేదా మీరే దానికి మీరే నిదర్శనం ప్రత్యక్షావగమం ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే ఏదో ఈ గీతను పట్టుకున్నాం కాబట్టి బతికిపోయాం కానీ ఈ గీతే లేకపోతే మన బ్రతుకు ఎలా ఉండేదో అని ఊహించుకుంటే కూడా భయం వస్తుంది అమ్మ బాబా భగవద్గీత లేకుంటే మన బ్రతుకు ఎలా ఉండేది మన ఈ సమాజంలో పిచ్చి వాళ్ళలాగా తిరిగేవాళ్ళం ఎవడో ఇదిగో ఈ రంగు రాయి పెట్టుకుంటే నీ కోరికలు తీరుతాయంటే వాడి వెనకాల పరిగెత్తడం ఇంకెవడెవడో ఇదిగో నీ నెంబర్ ప్లేట్ మీద ఈ నెంబర్ ఉంటే నీ కోరికలు తీరుతాయంటే వీడి వెంట పరిగెత్తడం ఇంకొకడెవడో నీ పేర్లో వీ తీసి డబ్బులు పెడితే నీకు అన్ని భోగాలు వచ్చేస్తాయంటే ఆ పని చేయటం ఇంకొకడెవడో ఇదిగో గ్రహాలంటే అటు పరిగెత్తడం ఇంకొకడేమో ఈ దేవుణ్ణి పూజిస్తుంటే ఈ దేవుణ్ణి కోరికలు తీర్చడా రాముడు ఏం కోరికలు తీర్చిస్తాడు ఎవడైనా ఎవడికైనా తీర్చాడా రాముడు రాముడు చాలా పాతకాలం అయిపోయింది చాలా పాఠశక్గా పచ్చలాగా అయిపోయింది రాముణ్ణి పూజిస్తే కోరికలు తీరం రామదాసుడు ఎన్ని కష్టాలు పడ్డాడు నువ్వేదైనా బాబాని పూజిస్తే కోరికలు తీరతాయి కానీ రాముణ్ణి పూజిస్తే కోరికలు ఏం తీరుతాయని ఒకడు అటు పరిగెత్తడం we would have become a mad capsite allo avvei kaakapunda kontha sane ga nilabadi unnameemo adi anukunte daniki bhagavadgeetaye aashrayam i can not imagine two things worldly life and spiritual life prati manushiyoki oka worldly life undi kada edo sansaram dabbudastam illu vaakini pralam bidda ఇవన్నీ ఉంటాయి కదా వైల్డ్ లైఫ్ ఒకటి ఉంటుంది సన్యాసులకే ఉంటుందో ఒకసారి అంత వైల్డ్ లైఫ్ ఇంకా గృహస్థులకు ఉండడంలో ఆశ్చర్యమే ఉంది భగవద్గీత లేకుండా ఈ వైల్డ్ లైఫ్ ఎలా ఉండేది ఇంకా అధ్యాత్మ అధ్యాత్మం అంటే దేవుడు దెయ్యం గుడి పూజ పునస్కారం ఓ నది స్నానం తీర్థం దానం ధర్మం ఇది కదా అధ్యాత్మ జీవనము భగవద్గీత లేకపోతే అది ఎలా ఉండేది అయితే మెంటల్ అశైలంలో ఉన్న వాళ్ళలా ఉండేది అలా ఉండేది భగవద్గీత లేకపోతే ఎందుకంటే చుక్కాని లేని నావలాగా నడుస్తుంది జీవితం వల్లీ లైఫ్ అయినా అంతే అధ్యాత్మ జీవనం అయినా అంతే మీరు చూడండి సమాజానికి కుస్తే మీకే అర్థమవుతుంది పీపుల్ గో క్రేజీ అబౌట్ వరల్డ్ థింగ్స్ అండ్ దే దే గో ఈక్వల్లీ క్రేజీ అబౌట్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఆల్సో అదేమీ లేకుండా కొంత సేమ్గా అంటే కొంత వివేకంతో అటు ప్రపంచ జీవితాన్ని కూడా కొంత ప్రశాంతంగా ఉన్నంతాంట్లో ఒక కొంత సంతోషంగా గడుపుతో సంతృప్తితో గడుపుతో ఈశ్వరారాధనలో కూడా పిచ్చి పిచ్చి వేషాలు లేకుండగా వెర్రి వెర్రి పరుగులు తీయకుండగా అంధవిశ్వాసాలలో నలిగిపోకుండగా కొంత మీనింగ్ఫుల్గా దేవుడికి ఒక దండం పెట్టుకుని కాలక్షేపం అంటే ఈ భాగ్యము గీత వల్లనే మనకి లభించింది ప్రత్యక్షావగమం ఇప్పుడు ఇక్కడ ఇది ఎంతటిది ఊరికే అలాగా టిప్ ఆఫ్ జాయిస్ బెర్గ్ అంటారు ఒక గీత వింటేనే ఇంత ఇంతటి వివేకము ఇంతటి ఫ్రీడమ్ మనకి లభించిందే మీరు కనుక కర్మయోగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే అంటే కర్మ ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మానుష్ఠానం చేయటం కర్తవ్యకర్మని చేసుకుంటూ పోవడం యు ఫిల్ ది ప్రజెంట్ దెర్ ఈజ్ నో పాస్ట్ దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఓన్లీ ప్రజెంటే ఉన్నది ఆ ప్రజెంట్ని యు ఫిల్ విత్ వర్క్ ఎటువంటి వర్క్ కర్తవ్యకర్మ ఫలాన్ని ఆశించని ఫలాసక్తి లేని కర్తవ్యకర్మతో నింపుకుంటూ పో ఫిల్ ది డే విత్ యాక్టివ్ అండ్ సెల్ఫ్లెస్ వర్క్ అది కర్మయోగం మీరు ట్రై చేస్తూ చూడండి ఎంత ఫ్రీడమ్ అది తర్వాత కర్మయోగంలోకింత పరిపక్వత వచ్చిన తర్వాత ధ్యానయోగం అంత అంతరంగం కర్మయోగం బహిరంగం ధ్యానయోగం అంతరంగము నిధుధ్యాసం కానీ ఓంకార ధ్యానం కానీ లేక ఆత్మ అనుసంధానము కానీ సో ఏదైనా ఒకటి రెండు మూడు అంశాలు టేకప్ చేసి రోజు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ధ్యానము చేసి మీరు ఆ ధ్యాన యోగంలో కొంచెం నిష్టను సంపాదిస్తే ప్రత్యక్ష అవతరం నవన్ మీకు ఒక ఫ్రీడమ్ ఒక స్వేచ్ఛ ఒక స్వాతంత్ర్యము ఒక బరువు తగ్గిన ఫీలింగ్ సంసారం దాని దగ్గర మీద నడుస్తూ ఒక బరువు తగ్గిపోతుంది బరువు ఆ మహాభారం మీరు తేలిక పడతారు మనస్సు తేలిక పడుతుంది ఒకటి రెండవది మనస్సు తేట పడుతుంది మురికి నీటిలో నీరు పటిక వేస్తే నీరు మురికి కిందకి పోతే నీరు ఎలా ఆ మనస్సులో ఉండే కాలుష్యాలన్నీ కూడా తగ్గిపోతే రాగద్వేషాలు తగ్గిపోతే మనస్సు తేట పడుతుంది మనస్సు సంసారం నడుస్తూ సంసారంలో అర్జెంటుగా మార్పులు చేయాలంటే అదేమేం రావు అది నడుస్తూ ఉంటుంది కానీ మన మనస్సు తేలిక పడుతుంది తేట పడుతుంది ఎంత స్వాతంత్ర్యమో తెలుసుకోండి ఆ ఫ్రీడమ్ అనుభవైక వేద్యం కాబట్టి భగవద్గీత మీకు భవిష్యత్తుకి సంబంధించిన ప్రామిస్సులే చేయదు భవిష్యత్తు ప్రామిస్సులేం కాదు భవిష్యత్తు ప్రామిస్సులు ఏముందండి ఆ ప్రామిస్సులు అలా విన్నవో అలా పంచటం తప్ప వాటిని గట్టిగా క్వశ్చన్ చేస్తే నిలబడేది ఏదీ లేదు ఏం ప్రామిస్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఈ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే నీకు అమెరికా వేసా వస్తుంది అంటారు ఓ ప్రామిస్ వాషు వీసే అబౌట ఆ ప్రామిస్ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడినా కూడా అది అసందర్భంగానే ఉంటుంది ఏమిటి అమెరికా వీసాకి వెంకటేశ్వర స్వామికి ఏమి సంబంధం ఉండదు వాట్ కైండ్ ఆఫ్ ఎ కనెక్షన్ ఇటీ వెంకటేశ్వర స్వామిని ఆత్మజ్ఞానం కోసం సంసార బంధ విముక్తి కోసం ఆరాధించాలి కాని వేసా కోసం ఏమి ఆరాధిస్తారు పోతే వేసా వచ్చింది నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అమెరికాలో దిగుతారు వెళ్ళి ఏం చేస్తారు ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ yaar better raste na meri consent hai so coffee asalu ganni nenu kaadalanthunna i am not saying anything against it but right it is very difficult to, to appreciate it yani vivekapoorvam akinga uh, danny explain cheyadam kuda chaala asundabhanga undi uh, aa chudandi aa polande i have said enough so pratyakshavagamam bhagavad meeku jeevithamlo edi మనం కోరాలి అది తెలియడం కూడా కష్టం మనం దేనిని పర్ష్యూ చేయాలి అనే దాంట్లో కూడా మనకి గీత వెళ్ళే మార్గదర్శనం లభిస్తుంది కాబట్టి భగవద్గీతను కనుక మీరు జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే మీలో ఒక అంతరంగ విప్లవం వస్తుంది అంతరంగంలో వికాసం వస్తుంది పరిణామం మార్పు వస్తుంది మార్పు సరిపడదు వికాసము అధిసరపడదు విప్లవము ఎంతటి విప్లవం వస్తుందంటే మీరు మానావమానములు నిండాస్థుతులు సుఖదుఖములు ధర్మాధర్మములు ఇత్యాది ద్వంద్వములు అన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఆ గుణాతీత స్థాయిలో నిలిచి ఈ సంసారమునంతరం కూడా ఒక సాక్షిగా దర్శిస్తూ పూర్ణమైన స్వాతంత్ర్యంతో దేహయాత్రను గడిపేటువంటి ఒక అద్భుతమైన ప్రజ్ఞ మీ చేతికి లభిస్తుంది భగవద్గీత అంటే ఇట్ ఈజ్ లైక్ జీవితాన్ని జీవించటానికి ఉపయోగించే కరదీపిక ఇది టార్చ్ లైట్ అంటే టార్చ్ లైట్ మీకు కోరికలు తీర్చదు ఎదుర్కొన్నా ఉన్న దారి చూపిస్తుంది ఆ దాటిలో సరిగ్గా మీరు నడిచిట్లా చేస్తుంది కోరికలు తీర్చదు ఈ కోరికలు తీర్చడం అంతా బేకారు మాట వేగానికి ఒకట్లేదు ఎందుకంటే ఓ కోరిక తీరిందనుకోండి డెన్ వాట్ మీకు ఎన్ని కోరికలు తీరలేదు ఇప్పటి వరకు వందలాది కోరికలు తీరే వెయ్యలాది కోరిక వేలాది కోరికలు భగ్నమైనాయి అది వేరే సంగతి కానీ హండ్రెడ్స్ ఆఫ్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ సో వాట్ వాట్ హ్యాపెండ్ వేర్ ఆర్ యూ కాబట్టి భగవద్గీత అధ్యయనము సంథింగ్ వెరీ స్పెషల్ ప్రత్యక్షావగమం భాష్యకారులు ఏమంటారో చూడండి ంచత్యక్షావగమం ప్రత్యక్షేణ సుఖాదేరివ అవగ ప్రత్యక్షావగమం ఇప్పుడు లడ్డు ఉందండి ఈ లడ్డు చాలా తాజాగా ఉంది మంచి రుచిగా ఉంది అని నేను చెప్పాను అలా అక్కడ పెట్టి ఇది చాలా తాజాగా ఉంది చాలా రుచిగా ఉంది అని నేను చెప్పానండి చెప్తే అది విశ్వసించదగ్గ విషయమా లేకపోతే దాన్ని ప్రత్యక్షావగమం అలా వర్ణిస్తుంటే స్వామిజీ ఎందుకు ఇంక మీరు ఉరికే కంఠం నొప్పి ఓ చిన్న ముక్క మా చేతిలో బారయండి మీరు వర్ణనవద్దు ఓ చిన్న ముక్క తీసి చేతిలో వేస్తే అలా చూసి ఇలా దగ్గరికి తీసుకురాగానే అది తాజాయా లేకపోతే ఏదైనా కొంత ముక్క వాసన వేస్తుందో తెలిసిపోతుంది దగ్గరికి రాగానే ఏం తాజా తాజా అన్నాడంత తాజాగా ఏం లేదని తెలుసు లేదా తాజాగా ఉంటే అబ్బా ఎంత పరిమళంగా తాజాగా ఉన్నదో దీక్ష ఎలా ఉంటుందో అని ఒకటి అన్నట్లు శబాష్ ప్రత్యక్ష ఉండదు సుఖాదేరివ లడ్డూ తింటే కలిగి సుఖము ఎంత ప్రత్యక్షంగా ఎవరు చెప్పక్కర్లేదు ప్రూఫ్ ప్రూఫ్ ఉండదు యూఆర్ ది ప్రూఫ్ ఇప్పుడు లడ్డు తాజాగా రుచిగా ఉందన్నదానికి ప్రూఫే ఉంటుందండి యూఆర్ మీ ప్రూఫ్ మిమ్మల్ని మించిన ప్రూఫ్ ఇంకా వేరే ఏది ఉండదు ప్రూఫ్ అడిగేటంటే ఇక్కడికి బుర్ర లేదని అడుగుతాం లడ్డూకి ప్రూఫే ఉంటుంది లడ్డూకి ప్రూఫ్ ఉండదు గీత ఇచ్చేటువంటి జ్ఞానానికి ప్రూఫ్ ఉండదు శాంతికి ప్రూఫ్ ఉండదు స్వర్గానికి ప్రూఫ్ ఉండదు యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది ప్రూఫ్ తీసుకురా ఏం ప్రూఫ్ ఉంటుందో దానికి ప్రూఫే ఉండదు ప్రూఫ్ అడగడం బుర్రపాటు విశ్వాసం అది నీకు నా నీకు ఇష్టం ఉంటే విశ్వసించు గో హెడ్ అండ్ డూ ఇట్ నీకు ఇష్టం లేదు నీకు నమ్మకం కలగలేదు ఫర్గడబడి ఇట్ ప్రూఫ్లు ఎవరు ఇవ్వలేరు ప్రూఫ్లు ఉండవు వాటి ఈ జ్ఞానము కూడా అట్లేదే సుఖానికి ప్రూఫే ఉంటుంది దుఃఖానికి ప్రూఫే ఉంటుంది అనుభవమే ప్రూఫ్ నేనే ప్రూఫ్ సుఖాదులు ఎలా అయితే ప్రత్యక్షంగా అనుభవములో వస్తూ ఉంటాయో ఈ గీత యొక్క బోధ జ్ఞానము కూడా అటువంటి ప్రత్యక్షావధమం ఇది మనం మళ్ళీ క్లాసులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది చిన్న మనవి ఇవాళ ఆదివారం అండి ఇలా ఓకే వచ్చే శని ఆదివారాలు నేను ఊళ్ళో లేను ఆ పై శని ఆదివారాలు మన క్లాసులు ఉంటుంది ఇవాళ తారీఖు ఎంతండి ఆరు అంటే ఐదారు క్లాసులు అయిపోయాయి పన్నెండు పదమూడు గీతా క్లాసులు ఉండవు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ పంతొమ్మిది ఇరవై మళ్ళీ మన క్లాసులు ఉంటాయి పంతొమ్మిది ఇరవై ఇంకా రెగ్యులర్గా ఉంటాయి మార్చి నెలలో ఇంకా వేరే ఆటంకాలు ఉండవు కాబట్టి దయచేసి ఒక్క రెండు రోజులు ఆటంకం తప్పకుండా గుర్తు ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య